అసలాంకం వరహమూల వల్ల ముబారక్ వలాము అష్రఫిల్ ఖల్క్ వాలా అలిహి విహి అజ్మాయిన్ అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం మరణించిన తర్వాత సమాధి జీవితం మరి ఒకరోజు ప్రళయం సంభవిస్తుంది ఆ తర్వాత రెండవ శంఖు ఉదబడుతుంది ఆ తర్వాత మానవులందరూ లేచి మరోసారి బ్రతికించబడి ఆ నిర్జీవులను సజీవులుగా చేసి అల్లాహు తాలా మహామైదానంలో మైదాన మహ్షర్లో హాజరుపడుస్తాడు అక్కడ అందరినీ సమీకరిస్తాడు అక్కడ ఎన్నో మజిలీలున్నాయి ఎంతో దీర్ఘకాలం ఆ దీర్ఘకాలం ఆ మైదానంలో ఎన్నో విషయాలు సంభవిస్తాయి వాటిలోనే ఒకటి త్రాసును నెలకోల్పడం ఆ త్రాసులో ప్రజల కర్మలను వారి కర్మ పత్రాలను మరియు స్వయంగా వారిని తూకం చేయడం మరియు ఈ త్రాసును నెలకోల్పడం ఆరోజు సంభవించే ఆపదల్లో ఒక పెద్ద ఆపదగా లెక్కించబడుతుంది మరియు ఎవరి త్రాసుపల్లు పుణ్యాలతో బరువుగా ఉంటాయో వారే సాఫల్యం పొందుతారు స్వర్గంలో వెళ్తారు సుఖశాంతుల జీవితాలు పొందుతారు మరి ఎవరి త్రాసుపల్లు మీదికి లేసిపోతాయి తేలికగా ఉంటాయి బరువుగా ఉండవో వారు నరకం చూడవలసి వస్తుంది అక్కడ శిక్షలను భరించలేము అల్లా మనందరికీ స్వర్గం ప్రసాదించుగాక నరకం నుండి రక్షణ కలిగించుగాక ఆ త్రాసును బరువు చేసే సత్కార్యాలలో అజ్రే అదీం మరియు అజ్రే కబీర్ కు అర్హత కలిగించే అటువంటి సత్కార్యాల విషయం మనం వింటున్నాము వాటిలోనే ఒకటి సబర్ అంటే సహనం ఓపిక మహాశివులారా సృష్టికర్త అయిన అల్లా ఈ లోకాన్ని శాశ్వతంగా ఉండడానికి పుట్టించలేదు ఇది పరీక్ష ఇది వర్షకాలం నాటిది ఇందులో ప్రతి వ్యవసాయ పరుడు తన భూమిని దున్నుకొని మంచి మంచి విత్తనాలు నాటుకొని పండించే ప్రయత్నం చేయాలి మూడు నాలుగు మాసాల తర్వాత ఎలాగైతే అందరు తమ తమ ఇళ్లలోకి మంచి మంచి పంటలు తీసుకొని వస్తారో అప్పుడు ఏ వ్యవసాయ పరుడు నాలుగు నెలల క్రితం పడి కష్టపడి అన్ని రకాల సహనం వహించి తాను భూమిని దున్ని విత్తనాలు వేసి వాటిని చూసుకుంటూ ఉన్నాడో అతడే మంచి పంట తన ఇంటికి తీసుకురాగలుగుతాడు మరెవరైతే పడుకొని ఉంటాడో అతడు ఏ పంట తన ఇంటికి తీసుకురాలేడు అలాగే ఈ లోకం ఇక్కడ మనకు కష్టాలు ఎదురవుతాయి ఆపదలు వస్తాయి ఎన్నో రకాల ఇబ్బందులకు మనం గురి అవుతాము ఇక్కడ మనం అల్లాపై విశ్వాసం పరలోకాన్ని విశ్వసించి ఎన్నో సత్కార్యాలు చేయవలసి ఉంటుంది కానీ సత్కార్యాలు చేసే సందర్భంలో ఎన్నో అడ్డంకులు ఎదురు కావచ్చు ఆ సత్కార్యాలు చేయడానికి కూడా సహనం అవసరం ఉంటుంది ఎన్నో రకాల దుష్కార్యాలు చెయ్యాలన్నట్లుగా మనసు కోరికతో మనం దగ్గరికి వెళ్ళిపోతాము కానీ చేయకుండా ఉండడానికి కూడా సహనం అవసరం ఉంటుంది అంతే గాకుండా వ్యవసాయం మన వ్యాపారం మన సంతానం ఇంకా ఎన్నో రకాల మనపై ఆపదలు వచ్చేసి మనం సహనం వహించవలసి ఉంటుంది ఎవరైతే నిజంగా అల్లాకు ఇష్టమైన రీతిలో సహనం వహిస్తారో వారికి లభించే పుణ్యం కూడా ఎలాంటిది లెక్కలేనంత పుణ్యం వారికి లభిస్తుంది నిశ్చయంగా సహనం వహించే వారికి సంపూర్ణమైన ప్రతిఫలం బిగైరి హిసాబ్ ఏ లెక్క లేకుండా లభిస్తుంది అయితే మహాశివులారా మనిషి జీవితంలో సహనం అనేది మూడు రకాలుగా వహించవలసి వస్తుంది విశ్వాస మార్గంలో నడుస్తూ సత్కార్యాలు చేస్తూ సహనం వహించవలసి ఉంటుంది అవిశ్వాసం నుండి దూరం పాపాల నుండి దూరం ఉండడానికి కూడా సహనం అవసరం ఉంటుంది అంతేకాకుండా మన శక్తిలో లేని మన యొక్క ఉపాయాలకు అతీతంగా కొన్ని కష్టాలు మనపై పడవచ్చు అనారోగ్యానికి గురి కావడం వ్యాపారంలో మోసం జరగడం లాస్ జరగడం ఏదైనా వ్యవసాయం పంటకు అందే ముందు పొరుగు పట్టిపోవడం వర్షం రావడం మన సంతానంలో మన బంధువుల్లో ఎవరైనా అనారోగ్యానికి లేదా చావుకు గురి కావడం ఇలాంటి ఆపదైతే వస్తాయో సామాన్యంగా వీటిని మనం ఏమంటాము ప్రకృతిపరమైన ఆపదలు వీటిపై కూడా సహనం అవసరం ఉంటుంది అయితే మనిషి ఎల్ల సహనం వహిస్తూ ఉండాలి సహనం లేనిది జీవితం చాలా కష్టం మరీ కష్టం ఎంత సహనం వహిస్తామో అంతే సులభతరాలు ముందుకు మనకు కనబడుతూ ఉంటాయి కష్టంతో పాటు సులభం కూడా ఉంది అయితే ఈ మూడిట్లో ముట్రమొదటిది సత్కార్యాలు చేస్తూ విశ్వాస మార్గాన నడుస్తూ ఓపిక సహనం అవసరం ఉంటుంది సత్కార్యాలపై సహనం అంటే ఉదాహరణకు ఉపవాసం ఉపవాసం ఉండాలంటే ప్రత్యేకంగా అన్నపానీయాలకు దూరం ఉండాలి ఇంకా ఉపవాసాన్ని భంగపరిచే ఇతర కార్యాలకు ఉపవాస పుణ్యాన్ని హరించి వేసే పాపాలకు దూరం ఉండాలి ఇక ఇందులో ముఖ్యమైనది అన్న పానీయాలు చంపుకోవడం కదా తినాలని అనిపించినప్పటికీ తినకుండా ఉండడం ఇందులో ఎంత సహనం అవసరం ఉంటుంది అలాగే నమాజ్ ఐదు పూటల నమాజ్ చేయాలంటే ప్రత్యేకంగా ఫజ్ర నమాజ్ నిద్ర నుండి మేల్కోవాలి చలికాలమైనప్పటికీ వుజు చేసుకోవాలి ఎండాకాలమైనప్పటికీ నడుచుకుంటూ మస్జిద్కు వెళ్ళి జోహర్ నమాజ్ చేయాలి అసర్ నమాజ్ చేయాలి ఇందులో సహనం ఉంటుంది ఉపవాస విషయంలో ప్రవక్త ఒక సందర్భంలో ఏం చెప్పారు ఉపవాసంలో మనిషికి రెండు రకాల సహనాలు అవసరం ఉంటాయి ఒకటి అల్లా విధేయత అని భావించి ఉషోదయం తెల్లవారు జామున ఫజర్ సమయం నుండి మొదలుకొని సూర్యాస్తమయం మరకు తినకుండా ఉండడంతో పాటు అల్లా నిషేధించిన వాటి నుండి కూడా దూరం ఉండడం అందుకు ప్రవక్త సలహా సలం వారు ఉపవాసాన్ని ఏం చెప్పారు షహరు సబర్ రమదాన్ మాసము ఉపవాసముండే మాసము अद्दी सबर सहनमस विषय में अल्लाका विधेयत लत्कार सहन वह इंदो स्टेजीलिए सहन तक उंटे वारी की पुण्यू तक मरको सहन उड़े अदे रक वारी की पुण्योड़ी ఒక సందర్భంలో ప్రవక్త సల్లూ అలైవసం తెలిపారు మీ తర్వాత ఒక కాలం రానుంది అందులో సహనం ఎక్కువగా అవసరం ఉంటుంది ఆ రోజుల్లో ఎవరైతే ధర్మంపై నిలకడగా ఉంటాడో ఎవరైతే స్థిరంగా అల్లా విదేయతలో ఉంటాడో సత్కార్యాలు చేస్తు స్థిరంగా ఉంటాడో అతనికి యాభై అమర వీరులకు లభించే అటువంటి పుణ్యం అతనికి లభిస్తుంది అల్లాహు అమనించండి ఎంత గొప్ప విషయం ఈ హదీఫ్ తబ్రానిలో ఉంది షేఖ్ హల్వానీ రహమహుల్లా సహేహుల్ జామేలో ప్రస్తావించారు రెండు రెండు మూడు నాలుగు హదీఫ్ నంబర్ అయితే మహాశివులారా ఈ విధంగా మనం ఎంత ఎక్కువ సహనం వహిస్తామో పుణ్యకార్యాలు చేస్తూ సత్కార్యాలు చేస్తూ ఉదాహరణకు నమాజ్ మరియు ఉపవాసం యొక్క రెండు విషయాలు తెలపడం జరిగాయి కానీ ప్రతీ సత్కార్యం చేస్తూ అల్లా యొక్క విధేయత ఏ రకంగా మనం చేస్తున్నామో ప్రతీ దాంట్లో ఎంత గొప్పగా మనం సహనం వహిస్తామో అంతే గొప్పగా అంతే ఎక్కువగా మనకు పుణ్యం కూడా లభిస్తుంది అల్లా మనందరికీ అలాంటి సహనం వహించే భాగ్యం ప్రసాదించుగాక ఇంకా మహాశివులారా సూర్య సాఫాత్లోని ఏ ఆయతయితే ఇంతకుముందు కార్యక్రమంలో మనం విన్నామో ఒకే ఆయతిలో పది రకాల గుణాలు సద్గుణాలు ఏవైతే తెలపబడ్డాయో వాటిలో కూడా వస్వాభిరీన వస్వాభిరాత్ సహనం వహించే పురుషులు సహనం వహించే స్త్రీలు వారికి కూడా గొప్ప పుణ్యం ఉంది వారికి కూడా అజరే అవీం ఉంది అని అల్లాహోత శుభవార్త తెలియపరిచాడు ఈ విధంగా ఎంత ఎక్కువగా మనం సత్కార్యాలు చేస్తూ సహనం వహిస్తామో అంతే ఎక్కువగా మనకు పుణ్యం లభిస్తూ ఉంటుంది మహాశైలారా సబర సహనంలో రెండవ రకం అవి ధేయత చేయకుండా ఉంటూ నిషిద్ధ కార్యాల నుండి దూరం ఉంటూ సహనం వహించడం ఇందులో కూడా మనకు చాలా గొప్ప పుణ్యం ఉంది అజ్రే అజీమ్ ఉంది తమ మర్మాంగాలను హరా నుండి నిషిద్ధ కార్యాల నుండి కాపాడుతూ ఉండే పురుషులకు స్త్రీలకు ఆ తర్వాత చీరుల అల్లాహ ఏం చెప్పాడు ఆ దల్లాహులహు మక్ఫిరతం అజర అవీమా అల్లా వారి గురించి మన్నింపు మరియు అజ్రే అవీం ప్రసాదిస్తాడు ఒక సందర్భంలో ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం తెలిపారు మన్ తవక్క ఎవరైతే నాకు తన రెండు దౌడల మధ్యలో తన రెండు తోడల మధ్యలో ఉన్న వాటిని కాపాడుకుంటాడు అని పూచి ఇస్తాడో నేను అతనికి స్వర్గం యొక్క పూచి ఇస్తున్నాను అల్లాహువాకి అల్లాహువాకివారు ఈ రోజుల్లో ఈ నాలుక దీని ద్వారా పరోక్ష నింద దీని దారా చెడు మాటలు దీని దారా చాడీలు దీని దారా అల్లాకు ఇష్టం లేని మాటలు దీని దారా పాటలు దీని దారా తిట్లు దీని దారా దూషణాలు దీని దారా శాపనార్థాలు ఇంకా ఎన్నెన్ని పాపాలు మనం కొనుకుంటున్నాము అదే నాలికను నాలుకను కండిషన్లో ఉంచి నిషిద్ధం మాట్లాడకుండా అల్లకు ఇష్టం లేని మాటలు మాట్లాడకుండా మనం సహనం వహిస్తే ఎదుటివాడు కొడతాడు దుర్భాషలాడుతాము ఎదుటివాడు తిడతాడు వాని తల్లి అక్క చెల్లి మనం కానీ మనం నాలుకను కాపాడుకుంటూ మనం దుర్భాషలాడకుండా దూషించకుండా సహనం వహిస్తే ప్రవక్త సలల్లాహీ వసల్లం గురించి స్వర్గం యొక్క పూచి ఇస్తున్నారు ఈ విధంగా మహాశివులారా ఎన్ని రకాల చెడుల నుండి మనం మనల్ని ఆపుకుంటామో అందులో ఎంత సహనం అవసరం ఉంటుందో సహనం వహిస్తామో ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు రాత్రి వేళ నేను ఫిల్మ్ చూడనిది పాటలు విననిది నిద్ర రాదు అని అంటారు దీని దీనివల్ల మనం ఎంత పాపం కొనుక్కుంటామో ఎప్పుడైనా ఆలోచించామా ఈరోజుల్లో ఎంతోమంది ఇలాంటి వాటిని పాపమని భావించడం కూడా లేదు ఈ ఫిలింల వల్ల ఇంట్లో మన యువకులు మన యువతుల డ్రెస్సులు ఎంత మారిపోతున్నాయి వారి క్యారెక్టర్ ఎంత మారిపోతుంది ఇది ఎప్పుడైనా మనం ఆలోచించామా ఈ విధంగా మహాశివులారా ఇంత మనం చెడుల నుండి దూరం ఉండి నిషిద్ధ కార్యాల నుండి దూరముండి సహనం వహిస్తామో అంతే ఎక్కువ మనకు లాభం అంతే అజరే అవీంకు మనం అర్హులం కాగలుగుతాము సహనంలో మూడో విషయం ప్రకృతిపరమైన కష్టాలు విధి ఆపదలు మనపై వచ్చి పడితే సహనం వహించడం దీని యొక్క కొన్ని ఉదాహరణలు ఇంతకుముందే నేను తెలిపాను అయితే వాటికి సంబంధించిన కొన్ని హదీసులు మనం తెలుసుకుందాము విక్రి యొక్క ఘనతలో అల్లా స్మరణ యొక్క ఘనతలో ఒక హదీసు విన్నాము ఐదు విషయాలు చాలా మంచివి అవి త్రాసులో చాలా బరువైనవి అని ప్రవక్త సల్లాస్లం వారు చెప్పారు లా ఇలాహ ఇల్లల్లా సుబ్బాన్ అల్లా వల్లహందుల్లా అల్లాహు అక్బారు ఐదో విషయం ఏంటి ఒక ముస్లిం అతని యొక్క సంతానంలో మహాపుణ్యాత్ముడైన అల్లాహ మార్గంలో సత్కార్యాలు చేస్తూ ఉన్నటువంటి సంతానం చనిపోతే ఆ మనిషి సహనం వహించడం సహనం నుండి పుణ్యం ఆశిస్తూ సత్ఫలితం ఆశిస్తూ ఓపిక వహించడం ఇది కూడా ఒకటని ప్రవక్త సల్లల్లాహు అలి వసలం తెలిపారు ఇంకా మహాశివులారా తిరిమిది బైహకీ మరియు తబ్రాని కబీర్లో వచ్చిన హదీస్ షేఖల్వాని రహమహుల్లా సహీల్ జామేలో పేర్కొన్నారు ఐదు నాలుగు ఎనిమిది నాలుగు ఏమిటి హదీస్ అదియతి يوم القيامة حين يُعطى أهل البلاء الثماب لو أن جلودهم كانت قُرِضَت بالمقاريض في الدنيا لو أن جلودهم كانت قُرِضَت في الدنيا بالمقاريض إيها لو كم لو يبرأت كشي منغا سوكنغا ونارو وارو پرلائد نانا చూస్తారు ఇహ లోకంలో ఆపదలు ఉన్నవారికి ఇవ్వబడుతున్న పుణ్యాన్ని అప్పుడు వారు అయ్యో మమ్మల్ని కూడా ఇహ లోకంలో కత్తెరలతో కోయబడి ఎన్నో రకాల ఆపదలు ఉంటే బాగుండు మేము కూడా వీరిలాంటి పుణ్యాన్ని పొందుతుము కదా అని ఆశిస్తారు కానీ ఇహలోకంలో వచ్చే చిన్న ఆపదను కూడా మనం సహనంతో స్వీకరించక పరలోకంలో అంతటి ఆశలు ఆశిస్తే ఏమి లాభం లభిస్తుంది మరొక లేఖనంలో ఉంది ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు మిమ్మ యరౌనాబి అహ్లిల్ బల ప్రళేదినానా ఇహ లోకంలో క్షేమంగా ఉన్నవారు కోరుకుంటారు కాంక్షిస్తారు మా శరీరాలు కూడా కత్తిరలతో కత్తిరించబడి ఉంటే బాగుండును అని ఎందుకు ఇహ లోకంలో కష్టం ఉండి సహనం వహించిన విశ్వాసులకు ఏ పుణ్యమైతే అక్కడ ఇవ్వడం జరుగుతుందో దాన్ని చూసి వారు అలా అంటారు అందుకు మహాశివులారా ఎప్పుడు కూడా నిరాశకు గురి కాకూడదు ఎప్పుడు కూడా సహనాన్ని వదులుకోకూడదు మన ధనమంతా మునిగిపోయినా మన ధనమంతా నశించిపోయినా మన పొలాలన్నీ కొట్టుకోపోయినా ఈ రోజుల్లో ఏం జరుగుతుంది ఎన్నో గ్రామాల్లో పంట నష్టాలు జరిగినవని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకు ఇది విశ్వాసం లేని వల్ల సహనం యొక్క ఘనత తెలియని వల్ల ఇలా జరుగుతుంది ఒక్కసారి మీరు ఈ సంఘటన శ్రద్ధగా వినండి మనపై జరిగేదింటే మనం ఏమనే వారిమీ అది కూడా ఆలోచించండి ప్రవక్త మహనీయ మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారి యొక్క కూతురి విషయం ఆమె చంటి వాలుడు ఇక కొన్ని క్షణాల్లో ప్రాణం పోతుంది అన్నటువంటి ఆపదలో ఉన్నాడు తల్లి చూడలేకపోతుంది ఒక మనిషిని పంపి తొందరగా వెళ్ళి మా నాన్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లంని రమ్మని చెప్పు అబ్బాయి పరిస్థితి ఎలా అవుతుంది ఆ మనిషి వచ్చాడు ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం కొంతమంది మధ్యలో ఉన్నారు వచ్చి ప్రవక్త గారి కూతురు ఇచ్చిన సందేశాన్ని ప్రవక్తకు తెలియజేశాడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం సహనం వహించుమని ఆదేశించి కొన్ని క్షణాల్లో వస్తాను అని నీవు చెప్పు అని తెలియపరిచారు ఆ మనిషి వెళ్ళాడు ప్రవక్త రాలేదు మళ్ళీ పంపింది ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఒక సందేశం ఇచ్చారు మనందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది నీవు ఆమె వద్దకు వెళ్ళి ఇలా చెప్పు నిశ్చయంగా అల్లాహ తీసుకున్నది కూడా అల్లహదే అల్లా ప్రసాదించినది కూడా అల్లాహదే ప్రతిదానికి ఆయన వద్ద ఓ గడువు ఉన్నది ఆ గడువుకు వెనక ముందు ఏమి జరగదు సహనం వహించమని అల్లాతో మాత్రమే పుణ్యాన్ని ఆశించమని నీవు ఆమెకు ఆదేశించు గమనించారా ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలి వసల్లం తమ గురించి తమ కూతురు గురించి తమ ఇంటి వారి గురించి ఒక చట్టం ఒక రకం మరి ఇతరుల గురించి ఒక చట్టం ఒక పద్ధతి ఈ విధంగా పాటించలేదు కష్టాలు ఆపదను వచ్చినప్పుడు మనం సహనం వహించాలి ఓపిక వహించాలి అన్నటువంటి గుణపాఠం ప్రతి ఒక్కరికి నేర్పారు అయితే ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి అదేమిటంటే కష్టం వచ్చిన తొలి సమయంలో తొలి ఘడియలోనే సహనం కూడా వహించడం ప్రారంభించాలి లేదా అంటే సమయం గడిచినా కొద్దీ సహనం అలాగే వచ్చేస్తుంది సమయం గడుస్తున్నా కొద్దీ మనిషిలో ఓపిక సహనం అనేది అట్లే వచ్చేస్తుంది కానీ ఎప్పుడైతే ఆపద వస్తుందో దాని తొలి సమయంలోనే మనం ఓపిక సహనం వహించాలి ఒక స్త్రీ ఆమె దగ్గరి వారి సమాధి వద్ద ఉండి ఏడుస్తూ ఉన్నది ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం చూసి వారించారు ఆమె ప్రవక్త మాటను గ్రహించలేదు ప్రవక్త నన్ను వారిస్తున్నది అని అర్థం కాలేదు ప్రవక్త సలల్లాహ అలీ వసల్లం నచ్చజెప్పారు బోధ చేశారు అక్కడి నుండి వెళ్ళిపోయారు తర్వాత ఎవరో ఆమె దగ్గరికి వెళ్ళి నీకేమైంది ప్రవక్త చెప్పిన మాటను కూడా నీవు గ్రహించలేదా అని గుర్తు చేశారు ప్రవక్తనా అని చాలా బాధపడింది వెంటనే తిరిగి ప్రవక్త ఇంటి వద్దకు వచ్చింది ప్రవక్తా నన్ను క్షమించండి నేను మీ మాటను గ్రహించలేకపోయాను ప్రవక్త చెప్పారు సబరు నిశ్చయంగా సబర్ అనేది సహనం అనేది కష్టం ఆపద వచ్చిన తొలి సమయంలో నుండే ప్రారంభం కావాలి మరియు సహనం వహించే సందర్భంలో అల్లా తో పుణ్యాన్ని ఆశిస్తు ఉండాలి లా అజ్రలిమల్లా హిస్బత్ అలహు యవరేతే పుణ్యాన్ని ఆశించరో వారికి ఎలాంటి పుణ్యం అనేది లభించదు ఇది కూడా మహాబాధకరమైన విషయం ఈ రోజుల్లో కొందరు బీడీలు సిగరెట్లు తాగి మత్తు పదార్థాలు పానీయాలు సేవించి సేవించి ఊపిరితిత్తులు పాడైపోయాయి కిడ్నీలు కూడా ఫెయిల్ అవుతున్నాయి అని విని ఇంత పెద్ద ఆపద వచ్చి పడింది కదా ఇక ఇవన్నీ వదులుకొని మనం ఓపిక వహిద్దాము అని అనుకుంటాడు కానీ అతని ఆ ఓపిక ప్రపంచ లాభం అతనికి వాస్తవంగా పుణ్యం లభించారంటే ఓ అల్లా ఇక నుండి నాతో జరిగిన తప్పు జరిగిపోయింది ఇక నుండి నేను ఈ నిషిద్ధ వాటినన్నిటినీ కూడా నీ సంతోషానికి నీ సంతృష్టి పొందడానికి నీ అభిష్టానికే నేను వదులుకుంటున్నాను అని వదులుకోవాలి మరియు సహనం వహించాలి అప్పుడు అతనికి సహనం యొక్క సరియైన పుణ్యం అనేది లభిస్తుంది అజరే అవీం అజరే కబీర్కు అతను అర్హుడు కాగలుగుతాడు ఈ విధంగా మహాశైలారా ఇక్కడ వర మనం आचरी अवीम को संबंधी को सत्कार्युरीको अल्लाह दान बरचेसे इंका ये वाटी तरवाई भागाकू उलागे माँ कार्यक्रम चूस्त उजुमार्गमें बोधन लभिस् अल्ला मन की सदभाग्य प्रसाद चुगा असलामीक वरहतल వవరకాతు